కీర్తన నలభై ఏడు జగదీశ్వరుని లీలాచక్రము లోపల నుండి మగుడ దాసుడుగాక మాయ దాటవశమా తనువు నాదయనగా తనకు స్వతంత్రమేది తనువులో తాను హరితనువే కాన మనసులో ఈ శుద్ధి మరి నమ్మితే చాలు వెనక ముందరలకు విచారమే లేదు సొమ్ములు నావి ఎనగా తానెవ్వడు సొమ్ములను తాను హరి సొమ్ములే కాన సమ్మతి నీతల పే కలిగితే నెమ్మదిదా నిన్నిటా నిశ్చంతుడౌను వంటులు నా పరికింప ఎవ్వడు వంటులును తాను హరివంట్లే కాన అంటున శ్రీ వెంకటనాథుని కొలిచితేను కంటకములెల్ల బాసి ఘనుడే తానవును